అనేది విషయం స్వర్గాన్ని పొందాలనేది విషయం కాదు ఎందుకని స్వర్గాన్ని ఊహించినా కూడా బాధలేనని వేదాంతానికి తెలుసు ఉపనిషత్తుకి తెలుసు ఇప్పుడు ఈ దేహం ఉంది ఇది కర్మఫలం కదా దేహం క్లియర్ కర్మఫలమే కర్మ వల్ల పుట్టింది దేహం ఓకే ఇప్పుడుంది ప్రపంచంలో రేపు ఏమవుతుంది దేహం చెప్పండి ఉంటది ఇప్పుడు ఉండాలని మనం అనుకోవచ్చు ఉంటుందా ఈ దేహం చెప్పండి మీరు చెప్పకపోయినా అది ఉండదు మీరేమో భయపడతా ఉండారు మనం చెప్తే పోతుందేమోనని చెప్పకపోయినా పోనీ దేహం అనేది అర్థమవుతుంది మరి కర్మ వల్ల ఈ లోకంలో పుట్టినటువంటి ఈ దేహం నశించిపోతుంది క్లియర్ స్వర్గలోకంలో అనుభవించే శరీరం ఏదైతే ఉందో భోగ శరీరం అది శరీరమే కర్మ వల్ల ఈ శరీరం ఈ లోకంలో పుట్టింది పుణ్యం వల్ల భోగ శరీరం ఆ లోకంలో పుట్టింది అంతేనా పుణ్యకర్మ వల్ల భోగ శరీరం తయారైంది ఈ కర్మ వల్ల తయారైనటువంటి శరీరం ఈ లోకం వల్ల ఎట్లాగైతే నశించిపోతూ ఉందో పుణ్యకర్మల వల్ల తయారైన శరీరం కూడాను నశించిపోతుంది ఎందుకని అది పుణ్య ఫలం గనక క్లియర్ ఇది కాబట్టి స్వర్గం నాకు కావాలి స్వర్గ ప్రాప్తి అని తెలియని వాడు అనుకుంటాడేమో గానీ స్వర్గం మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు వేదాంతికి మాత్రం స్వర్గాన్ని గురించి అన్ని మతాలు మాట్లాడి ఉన్నాయి ఇతర లోకాల గురించి అట్లాగే వేదం కూడా చెప్పింది కానీ వేదానికి ఇంట్రెస్ట్ లేదు వేదం ఎందుకు చెప్పిందో తెలుసా అది అనిత్యం అని చెప్పడం కోసమే చెప్పింది ఇతర చోట్ల చెప్పేది ఎందుకు తెలుసా దాన్నే పొందమని చెప్తున్నారు అదే జీవితానికి గమ్యంగా కనపడతా ఉంది అనిత్యమైనటువంటి స్వర్గం కాబట్టి ఈ స్వర్గ ప్రాప్తి మీద వేదాంతానికి ఇంట్రెస్ట్ లేదు స్వామిజీ అయితే స్వర్గంలో సుఖం లేదంటారా నేనన్నా నమ్మితమాట ఉందంటారా ఉంది ఎట్లాంటిది అల్పంగా ఉంటుంది స్వల్పంగా ఉంటుంది పో స్వర్గంలో సుఖం లేకపోలే స్వర్గంలో ఉండేటువంటి సుఖం అల్పమైన సుఖం స్వల్పమైన సుఖం నశించిపోయే సుఖం తారతమ్యాలు కలిగినటువంటి సుఖం తారతమ్యాలు ఈ ఉపనిషత్తులోనే వస్తుంది నీకు ఇప్పుడే ఇక్కడే తైత్తీయంలోనే బ్రహ్మవల్లిలోనే చెప్తాను మీకు అది ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుఖమంతా పొందితే మనుష్యానందం దాని పేరు అది వంద రెట్లు గనుక ఎక్కువైతే ఇంకొక ఆనందం అది ఇంకొక వంద రెట్లు ఎక్కువైతే ఇంకొక ఆనందం పేర్లు ఇంకా అర్థమవుతుందే ఆ తర్వాత దేవానందం గంధర్వానందం మనుష్య దేవానందం దానికి మళ్ళీ వంద రెట్లు అయితే బృహస్పతి ఆనందం దేవతల ఆనందానికి వంద రెట్లయితే బృహస్పతి ఆనందం దానికన్నా వంద రెట్లైతే ఐ మీన్ ఇంద్రానందం ఇంద్రానందానికి వంద రెట్లు ఎక్కువైతే బృహస్పతి ఆనందం చూసారా ఆనందంలో కూడా ఎంత డిఫరెన్స్ అందువల్ల దేవతలు అందరూ ఉన్నారకోండి అక్కడికినక ఇంద్రుడు వచ్చాడంటే అందరు లేచి నిలబడతారు ఎందుకంటే మనకన్నా వంద రెట్లు ఎక్కువ ఆనందం ఇంద్రుడు గుర్తు నిన్న సపోజ్ బృహస్పతి వచ్చాడు అనుకోండి బృహస్పతి అంటే ఎవరా వీరే మనమే బృహస్పతి అంటే జ్ఞానం కలిగినవాడు బృహస్పతి అట్లా వచ్చాడనుకోండి వెంటనే ఇంద్రుడు లేచి నిలబడతాడు ఎందుకంటే నాకన్నా వందరిట్లు ఆనందం కలిగినవాడు ఇలా చేసి లాస్ట్లో ఇంతకన్నా వందరెట్లో ఆనందం మన బ్రహ్మానందం ఆ తర్వాత చెప్తాడు కాబట్టి ఈ యొక్క ఉపనిషత్తులన్నీ ఇట్లొస్తున్నాయి కాబట్టి అక్కడుండే వాళ్ళల్లో కూడాను ఇంద్రుడి కన్నా వరుణుడి కన్నా ఇంద్రుడు ఇంద్రుడి కన్నా బృహస్పతి ఎంత డిఫరెన్స్ చూడండి కాబట్టి ఆనందాల్లో కూడాను సుఖాల్లో కూడాను తారతమ్యాలు మనకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అనుభవించిన తర్వాత కూడాను ఏ వీటన్నిటితో కూడాను అశేషత సంసార బీజస్య ఉపమర్దనం నాస్తి శంకర ఏది బ్రహ్మవిధాపున్నతి పరం ఇంట్రొడక్షన్ బ్రహ్మవిధాపున్నతి పరం ఆ వాక్యం మీదనే శంకరాచార్య వారు ఏమంటున్నారంటే అయ్యా కేవలం ఇవన్నీ అనుభవించినంత మాత్రాన ఏ తాత అశేషతహ టోటలీ పూర్ణంగా ఉపమర్దనం నాస్తి సంసార బీజం ఉంది ఇది సమూలంగా పొయ్యేది మాత్రం లేనే లేదు ఎందుకండి స్వామిజీ ఏముంది అక్కడికి పోతావు స్వర్గానికి పోతావు ఇక్కడ ఈ శరీరం ఉంది గతంలో చేసుకున్న పాప పుణ్య కర్మలు మిశ్రమ కర్మల యొక్క ఈ ఫలితంగా ఈ శరీరం వచ్చింది ఇక్కడ అనుభవిస్తూ రేపు అనుభవించే గానీ భోగేనా నశతి అనుభవించిన తర్వాత ఇది పోతుంది ఓకే మరి అక్కడికి వెళ్ళాము పుణ్యకర్మలు చేసి క్షీణపుణ్యే మరిచి రొక్క విషంతే ఆ పుణ్యం ఉన్నంత వరకు అదంతా తిరగడమే ఆనందంగా అది అయిపోయిన తర్వాత మళ్లీ వచ్చి ఇక్కడ పడడమే ఎక్కడ పడడం మళ్లీ మళ్లీ తల్లి గర్భంలో పడడమే మళ్లీ పుట్టడమే మళ్ళీ జన్మదుఖం జలాదుం జయాదుఖం పునఃపున ఏమైంది సంసార బీజం అట్లాగే ఉంది కర్మ ఫలాలను అనుభవించడం మాత్రం జరుగుతూ ఉందే గాని ఉపద్రవాలు ఎక్కడికి పోవడం లేదు అండర్స్టాండి పాయింట్ పుణ్యకర్మ చేసుకొని పుణ్యకర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నావే కానీ దుఃఖం మాత్రం దూరం అవకాశం లేదు కారణం ఏమిటి సంసార బీజం అట్లాగే ఉంది బీజం అట్లాగే ఉంది తాత్కాలికంగా స్వర్గంలో ఉన్నప్పుడు దుఃఖం లేకుండా పోయి ఉండొచ్చు తాత్కాలికంగా మళ్ళీ వస్తుంది అది అది తపాషరం వస్తుంది జ్వరం పోతుంది మళ్ళీ వస్తుంది తల్ల తల్లి పోతుంది పోతుంది మళ్ళీ ఉపనిషత్తుకుంటే వస్తుంది అర్థమవుతు అట్లాగే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టును మనం కొట్టేస్తాము మళ్ళీ అది పల్లమిస్తుంది కాబట్టి పోయినవి వస్తూ ఉంటాయి ఎట్లా పోవాల తెలుసా సమూలంగా పోవాలి అది బ్రహ్మ మీద పరం దీని వల్ల వస్తుంది కానీ దానివల్ల వచ్చేందుకు అవకాశం లేదు గనక అశేషత పూర్ణంగా సంసార బీజస్య ఉపమర్దనం నాస్తి అది పోవడం అంటూ లేదు కనుక నువ్వు ఆ కొమ్మలు రెమ్మలు కొట్టేస్తూ ఉంటుంది మళ్ళీ పల్లవిస్తూ ఉంటుంది చిగురిస్తూ ఉంటుంది ఆ చెట్లు పచ్చగానే ఉంటుంది ఎప్పుడు సంసార వృక్షం అది పోవాలంటే ఒక్కటే ఎక్కడి నుంచి వేయాలి కంప్లీట్గా దానికి బీజం ఎక్కడైతే ఉందో ఆ రూట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తీసేయాలి ఆ రూట్ ఏంటి ఆ మూలం ఏంటి అజ్ఞానస్య ఏంటది అజ్ఞానం అవిద్య నీకు సంబంధించిన జ్ఞానం నీకు లేకపోవడం ఇది స్వర్గం లేకపోతా ఉంది ఇది విషయం స్వర్గంలో నువ్వు భోగాలు అనుభవిస్తున్నావే కానీ జ్ఞానం కలిగేటువంటి అవకాశం లేదు ఏం చేసినా ఏ కర్మ వల్ల కూడాను నీకు ఇది కలిగేటువంటి అవకాశం లేకుండా పోతూ ఉన్నది కనుక ఏం చేసినా ఏ తావత ఇవన్నీ చేసినప్పటికి కూడాను అశేషత సంసార బీజేసే ఉపమర్దనం నాస్తి అది లేదు గనక ఇప్పుడు ఏమవుతున్నాడు తెలుసా వీటి వేటి వల్ల కూడాను నేను దుఃఖం నుండి విడిపడలేను పరిమితాల నుండి విడిపడలేను బాధల నుంచి విడిపడలేను కన్నీళ్ల నుంచి విడిపడలేను నేను కొనసాగుతూ ఉన్నా కాబట్టి నాకు ఏం కావాలి ఇప్పుడు చూసారా పడిపోయింది నాకు ఏం కావాలి నాకేం కావాలంటే ధనం కావాలి ఏం చేసుకుంటాం నా విత్తైన తర్పణయ్యో మనుష ఫినిష్ ఇంకేం కావాలి పదవులు ఇంద్రాది లోకాలే ఎగిరిపోతున్నాయి స్వర్గలోకం ఎగిరిపోతా ఉంది ఇంకేం పదవులు స్వర్గలోకమే లేకుండా పోతాయి స్వర్గలోకంలో ఇంద్రాది పదవులే వద్దంటా ఉంటే అలిపీరి పదవి పదవి ఇదేం పదవులు ఇవన్నీ ఎవరికి కావాలి అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ ఇది వివేకం వివేకం దీన్ని వివేకం అంటారు వివేకం ఈస్ దిస్ ఒక్కసారి నిర్ణయించుకోవడం ఏవైతే నాకు ఇంతకాలం ఆనందాలని ఇస్తాయని నేను అభిప్రాయపడుతూ ఉన్నానో ఇవన్నీ కూడా నాకు ఆనందాన్ని పంచలేవు కారణం అనిత్యాది గనక నిత్యం కాదు గనక కర్మఫలం ఏదైనా నిత్యం కాదు గనక ఎందుకని కర్మ జరగక లేదు తరువాత భోగైన నచ్చతి కొండ తయారు కాకముందు కుండ లేదు కొండ ఇప్పుడు ఉండచెమ్మ కాని తర్వాత మాత్రం అనుభవంలో నశించిపోతుంది ఏ కర్మఫలం అయినా అంతే కాబట్టి ఇవన్నీ పరీక్ష వీటిని చక్కగా పరిశీలించిన తర్వాత ఇప్పుడేమవుతున్నాడు తెలుసా నో కానీ కాదు ఇది ఇక్కడ వివేకం ఉదయిస్తా ఉంది చూచారా మొత్తం మొదలుకొని స్వర్గం మొదలుకొని అంత ఎగిరిపోయింది ఇది వివేకం ఈ వివేకం కలిగినటువంటి వాడు వివేకి అర్థమవుతుందా ఇప్పుడు ఈ వివేకం కలిగిన వాడు వివేకి ఎప్పుడైతే వివేకిగా మారాడో పరిమితాల నుండి ద్వైతాల నుండి విడిపడిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక్కడ విరాగి ఇక్కడ విరాగి ఇది వైరాగ్యం అనిత్యం తెలిసి వస్తే అక్కడ వివేకం ఉద్భవిస్తా ఉంది కాబట్టి అనిథ్యమే కనుక దాని మీద రమించాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు వైరాగ్యానికి विवेक वैराग्या कल व्यक्ति की वेदात वाक्य फलिता वाक्या। वाक्या। ब्रह्म विदा परं वेदात वाक्य तत्वसी महावाक्यं अहं ब्रह्मास्म महावाक्यं प्रज्ञा ब्रह्म महावाक्यं अयमात्म ब्रह्म महावाक्यम इदे ब्रह्म विद आति परम इध महावाक्यमे ఊరికే మహావాక్యాలంటే మహావాక్య శుతుష్టయం నాలుగే మహావాక్యాలనే ప్రశ్న లేదు ఉపనిషత్తుల ప్రతిదీ మహావాక్యమే నా ఉద్దేశం బ్రహ్మవిధాపున్నతి పరం ఇంకేం కావాలి అయిపోయింది ఈ ఒక్క వాక్యం చాలు మూడో రోజుకి వచ్చాం దాని మీదనే తిరుగుతూ ఎటువంటి వాక్యం అది బ్రహ్మవిధాపున్నతి పరం కాబట్టి కాలానికి దేశానికి వస్తువు పరిమితం కాకుండా ఇక్కడే తెలుసుకునేటువంటి అది అయిపోయేటువంటి వాక్యం आवेक वैराग्या कलने व्यक्ति की वाक्यं वेदा वाक्य सत्फलिता इंपारटे अंे वेदा जल विचारण फल काबी वेदा वाक्य विचारण जलमे उदी वस्तू ఇక్కడ బ్రహ్మవిద్ ఆప్నోతి పరం బ్రహ్మవిత్ ఆప్నోతి పరం ఇది వాక్యం సూత్రభూత సర్వస్య వల్యర్థస్య ఈ బ్రహ్మవల్లి ఉందే ఈ బ్రహ్మవల్లి ఇంకా చెప్పాలంటే భృగువల్లి కూడా కలుపుకోండి వారుణి కదా ఎరుడు కలిస్తే వారుణి కాదు మర్చిపోయారా వారిణి ఈ మొత్తానికి సర్వస్ వల్యర్థస్నతిపరం ఇది వాక్యం మొత్తం ఉపనిషత్తు యొక్క సారభూతమైనటువంటి వాక్యం సూత్రభూతం నేను చెప్పింది కాదు ఇది సర్వస్య వల్యర్థస్య సూత్రభూతం ఇది వాక్యం బ్రహ్మవిదాపునతి పరం శంకర భాష్యం శంకరాచార్య స్వామి అర్థమవుతుంది కాబట్టి ఈ ఒక్క వాక్యం సూత్రభూతం సర్వస్య వల్లర్ధస్య ఈ వల్లి యొక్క బ్రహ్మవల్లి భృగవల్లి వీటి యొక్క అర్థం అంతా కూడా ఇదే ఇంకా దీనిని విశ్లేషించుకుంటూ పోవడమే దీన్ని వివరించుకుంటూ పోవడమే బ్రహ్మ విద్ ఆపునోతి పరం వాక్యం బ్రహ్మ విత్ పరం ఆప్నోతి ఒక విధంగా చూస్తే మూడు పదాలు ఉన్నాయి అందులో ఒక విధంగా చూస్తున్న నాలుగు పదాలు ఉన్నాయి బ్రహ్మవిత్ బ్రహ్మవిధుడు పరం ఒక పదం అప్నోతి ఒక పదం మూడు పదాలు బ్రహ్మ విత్ విధుడు పరం అప్నోతి నాలుగు పదాలు బ్రహ్మవిత్ పరం అప్నోతి ఎవరి బ్రహ్మవిద్యుడు బ్రహ్మమును తెలుసుకునేవాడు ఎవడు తెలుసుకుంటాడు ఎవడికి అవసరం ఉంటే వాడు ఎవడు గోక్కుంటాడంటే ఎవడికి దొరదంటే వాడు సింపుల్ ఈ గోక్కునేవాడికి దొరద ఉండాలి మొదట కనుక ఈ బ్రహ్మవిద్యుడు ఎవరో తెలుసా ఎక్కడా గోకడం ఇష్టమో ఎక్కడ గోక్కునేవాడు అది తమ ఎక్కడ ఎందుకు గోకుడ స్వామిది గోక తగింది ఏమి లేదు బాగా తెలుసుకున్నావాడు అర్థం అవుతుంది అది అనిత్య నా వెరీ ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు ఉపమర్ధనం నాస్తి అశేషత సంసార బీజస్య ఉపమర్దనం ఇదంతా పొందిన తర్వాత కూడాను ఒకవేళ స్వర్గాన్ని కూడా పొందితే కూడాను ఏ అశేషత అదే సంసార బీజస్య ఉపమర్దనం అశేషత నాస్తి సంపూర్ణంగా పోవడం లేదు అని తెలుసుకునేటువంటి వాడు అందుకనే అర్ధికారవుతూ ఉన్నాడు ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి కర్మలే ఎట్లా నిష్ప్రయోజనమో మనకు అర్థమైంది కానీ ప్లీజ్ ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి లేదా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు కర్మలికి లేదంటే శిక్షా వాళ్ళు ఎత్తేమని అర్థం అర్థమైందే ఎందుకని కర్మల్లో శిక్షా వాళ్ళ ఉన్నదంతా కర్మకండే సంహితాది విషయాన్ని కర్మవి అవిరుద్ధాని ఉపాసమాని వృత్తాని అవే కర్మలకి విరుద్ధం కాదు అవి కూడా కర్మలే కానీ అవి మనల్ని చేయమన్నాడు దేనికోసం తెలుసా ఇక్కడ అధికారి కావడానికి బ్రహ్మవిత్ అధికారి బ్రహ్మవిత్ అంటే ఎవడికి దురద ఉందో వాడు గొక్కోవడానికి అధికారి అంతే ఇంకేం లేదు స్వామిజీ గోక్కోవడానికి ఎవడధికారి స్వామిజీ నాయన దురద ఉండేవాడు నాయన అంతే వెరీ ఇంపార్టెంట్ కాబట్టి బ్రహ్మ విధుడు అధికారి చూడండి అక్కడ విషయం ఎందుకంటే అనుబంధ చతుష్టయం అందుకని వచ్చేస్తాను ఇదంతా కర్మకాండ అయిపోయింది శిక్షా బ్రహ్మ విషయం ప్రారంభమైంది కాదు బ్రహ్మవిద అప్నోతి పరం అందువల్ల అనుబంధ చతుష్టయం అనుబంధ చతుష్టయంలో ఏమి ఉండాలి ఇప్పుడు బ్రహ్మానడమే మంగళాచరణం బ్రహ్మవిధాప్నోతి పరం ్రహ్మవిద ఆప్నోతి పరం ఇది మంగళాచరణం బ్రహ్మశ్దే మంగళాచారం బ్రహ్మవిద ఆప్నోతి పరం బ్రహ్మ మంగళాచరణం బ్రహ్మశబ్దమే మంగళాచరణం కాబట్టి మంగళాచరణం జరుగుతుంది వాత్రమే దీంట్లోనే ఉంది కావాల్సిందంతా కూడా కాబట్టి ఏమేమి ఉండాలి సంబంధం దాంట్లో మనకు అనుబంధ చదుష్టంలో విషయం ఉందా విషయం ఉంది నెక్స్ట్ ప్రయోజనం పరం పరమయ్యా ప్రయోజనం పరం ఆప్నతి ప్రయోజనం అధికారి బ్రహ్మవిత్ అది డిసైడ్ చేస్తాను ఇప్పుడు అక్కడే ఉంది పరం విషయం కాదు నువ్వు పొందేది బ్రహ్మ విద్య సంబంధం పరం బ్రహ్మ బ్రహ్మ విద్య కలిగే పొందేటువంటి వాడు బ్రహ్మవిద్దు బ్రహ్మ విద్య బ్రహ్మము సంబంధం కాబట్టి అనుబంధం చదుష్ట కనుక అధికారి ఇక్కడికి వచ్చాడు ఈ అధికారి కావడానికి శిక్ష పూర్తి చేసుకొని వచ్చాడు అదే కర్మలే అవి ఎటువంటి కర్మలు కర్మలే అవి విరుద్ధం కావు కర్మబీహి అవిరుద్ధాన్ని కాకపోతే ఉపాసనలు అంటే అంతరంగా సాధనాన్ని నేను చూశాం కదా కాబట్టి దేహంతో సంబంధం లేకుండా కేవలం మానసికంగా చేసేటువంటి ఉపాసనలు దానివల్ల ఏం జరుగుతూ ఉంది అధికార అవుతూ ఉన్నాడు ఎందుకని అధికార అవుతున్నాడు ఆ ఉపాసనల యొక్క ఫలం అందింది అధికారికి అందితేనే తాను ఇప్పుడు అధికార అవుతూ ఉన్నాడు ఏం ఫలం అదే అది అంతఃకరణ నైశ్చల్యం అందుకోసమే అడుగుతున్నా అంతఃకరణ నైశ్చల్యం ఎందుకంటే నిన్నటి వరకు అది ఇప్పుడు ఆప్నోతి కనెక్షన్ అంతఃకరణ నైశల్యం అంతఃకరణ నైశ్చల్యం ఉంటే బ్రహ్మ విద్యని అందుకోవడానికి అర్హుడవుతాడా అవుతాడా కాడా కాడు అంతఃకరణ నైశ్చల్యం ఉన్నంత మాత్రానా బ్రహ్మ అధికారి కాలేడు ఎందువల్ల తెలుసా అంతఃకరణ నైశ్చల్యం ఉన్నవాళ్ళని కొందరి చెప్పనా హిరణ్యకశ రావణ ఎటువంటి అంతఃకరణ నైశ్చల్యం ఏ మనసు ఆగిపోనాడంటే అయిపోద్ది మనకు కాన్సన్ట్రేషన్ లేదు అది లేదు వాడికి ఫుల్ కాన్సన్ట్రేషన్ రావణాసురుడు కాన్సన్ట్రేషన్ తక్కువేంటి ఎంత తప్పొస్తుంది అంతఃకరణ నైశ్చల్యం లేకుండా నిశ్చలంగా ఉన్నావు కదా అంతఃకరణ వాడు నిశ్చలంగా ఉంటేనే కదా ఎర్ర కష్టపడు చుట్టూ పుట్టలు పెడతా ఉంటున్నాయి మనకు పుట్టలు పెట్టబడలేదు మన ధ్యానానికి గురించి ఎవరైనా వస్తున్నారేమో చూస్తాం పెట్టబడవసం మరి వాడికి పుట్టలు పెట్టినా కూడా వాడికి ఏం తెలియడం లేదంటే ఆహారం లేదు ఏమీ లేదు వాడికి నిశ్చిలత్వం లేదంటారా మీరు అంతకరణ నైశ్చల్యం శుభ్రంగా ఉంది కాబట్టి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు వాడికి అంతఃకరణ నైశ్చల్యం ఉంది కానీ వాడికి బ్రహ్మ జ్ఞానం ఎందుకో తెలుసా అంతఃకరణ నైశల్యం ఉంది అంతఃకరణ నైశల్యం ఉపాసనల వల్ల వస్తూ ఉంది ధ్యానం వల్ల అంతఃకరణ నైశల్యం వస్తున్నది శుద్ధయే కర్మ కర్మాచరణంలో మనసు శుద్ధిపడుతూ ఉంది కనుక అంతఃకరణ నైశ్చల్యం కావాలి అంతఃకరణ శుద్ధి కావాలి అంతఃకరణ నైశ్చల్యం ఉండేవాడికి అంతఃకరణ శుద్ధి లేకపోవచ్చు కాన్సన్ట్రేషన్ ఉంటుంది చక్కగా ఏకాగ్రత ఉంటుంది కానీ అశుద్ధమైన కార్యక్రమాలు చేస్తాయి చూడతమా వాళ్ళ విషయం అట్లా